గిరా నచ సామర్థ్యమపోతం కుచిత భారవి కిరాతార్జనీయంలోని శ్లోకమిది పాండవులు ద్రౌపదితో పాటు అరణివాసంలో ఉన్నారు కౌరవులతో పోరాటం తప్ప మార్గం లేదని భీముడు సుదీర్ఘ ఉపన్యాసం చేశాడు భీముణ్ణి అనుణయించే ముందు ఆయన భాషణ ధోరణిని ప్రశంసిస్తూ ధర్మరాజు మాట్లాడుతున్నాడు వాక్పటిమ అన్న భావనకు ఈ మాటలు సరిపోతాయి పదాలు స్ఫుటంగానే ఉన్నాయి అర్థగౌరవం కొరవడలేదు ప్రతి వాక్యం వేరే వేరే అర్థాలను చెప్తున్నాయి వాక్యాలలో పదాలకు భాషణలో వాక్యాలకు పరస్పర సంబంధం బాగా కుదిరింది ఇది ధర్మరాజు ప్రశంస వాక్పటిమ అంటే పదగుంభనం కాదు పదాల పొందిక వాక్చాపల్యం కాదు వాక్కు స్థిరమైనది ఉండటం వాగాడంబరం కాదు వాగ్వైసిధ్యం ఉండాలి వాగ్వై్యం సరిపోదు వాక్కు సారవంతమై ఉండాలి సమాచార ప్రసారమే కాదు అవగాహన కలిగించాలి వాక్కు సందిగ్ధార్థంగా కాక వినిశ్చితార్థంగా ఉండాలి మాటల్ని పదుపుగా వాడటమే కాదు భావాలను అందించడానికి అవసరమైనంత సరైన మాటల్ని ఎన్నుకోవాలి ఏం చెప్పదలుచుకున్నాడో ముందు భక్తకి స్పష్టత ఉండాలి చెప్పదలుచుకున్న దాన్ని మాటలు అందించగలగాలి వాక్కుకి అర్థానికి అర్థవంతమైన కలయిక ఉండాలి మాటలు స్పష్టంగా ఉండాలి అవి గొప్ప అర్థాన్ని ఇవ్వాలి పునరుత్తులు లేకుండా ప్రతి కొత్త భావాన్ని ఇవ్వాలి వాక్యంలో పదాలకి పరస్పర సంబంధం ఉండాలి వాక్యాలకు పూర్వాపల సంబంధం ఉండాలి ప్రతిపాదించిన విషయాలకు సరియైన ఉపపత్తులను జోడించాలి అర్థాన్ని మరింత విషదం చేసే ఉపమానాలు అందించాలి మాటలు హృదయగ్రాహిగా ఉండాలి ఆలోచనలు సందేశం బుద్ధిని తాకాలి శ్రోతల చప్పట్ల మీద దృష్టి వాగాడంబరాన్నే సృష్టిస్తుంది బెండు పలుకులు పలికిస్తుంది ముద్రారాక్షసం లాంటిదే వాగ్రాక్షసం కూడా దర్పంతో మాట్లాడేవాడిది వాగ్రాక్షసం వై దృప్తో వదతి సా వై రాక్షసి వాక్ ఉన్మత్తుడి ప్రలాపాలలో కూడా ఒక లయ ఉంటుంది అవి అసంగతంగా ఉంటాయి వాక్పటిమకు సంగతి ముఖ్యం వాగ్వైసిధ్యాదవ మతివైసిధ్యమ అనుమీయతే మాటలలో వైసిధ్యం మతివైసిద్ధ్యాన్ని తెలియజేస్తుంది నిర్మలమైన మాటలనే అర్థంలో భావాలు స్పష్టంగా ప్రతిఫలించాలి అపరిమిత తరమివహి మన పరిమిత తదేవ హి వాక్ మనస్సు ఆలోచనల భావాల పుట్ట అది అపరిమితం వాగ్వై సముద్ర వాక్కు సముద్రం లాంటిది కానీ వ్యవహరించగలిగిన వాక్కుకి పరిమితులున్నాయి మనసులో ఉన్నదంతా ఒకేసారి అందించాలనే ఆశ తెలిసిందంతా చెప్పాలనే తపన గందరగోళానికి దారితీస్తుంది అందించే విషయాలలో కూడా పొదుపు పాటించాలి దానికి అనుగుణంగా మాటల పొదుపు సాధించాలి ంగనాథాచార్యులు గారి భావజాలం విన్నారు ఈనాటి భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది